ముందు చిన్నగా వాక్యం చేసి మత్యసు వార్త మొదటి అధ్యాయము మత్స్య వార్త మొదటి అధ్యాయము లాస్ట్ వీక్ అంతా మేము ఓల్డ్ ఎస్టిమేట్ చూస్తున్నాం సంబంధించిన ప్రవచనాలు అండ్ కుటుంబకు సంబంధించిన ప్రవచనాలు యోహోవాని యేసు ప్రవ ప్రవచనం చూపించాను నేను డేబీ ముందు చిన్నగా వాక్యం చేసి మత్స్య శువార్త మొదటి అధ్యాయము మత్స్య సువార్త మొదటి అధ్యాయము ప్రవచనాలు ఆయన కుటుబం ప్రవచనాలు యోహోవాడుతాడన్న ప్రవచనం చూపించాను ఎస్టే యేస్రంథంలో నుంచి చూపించాను అది వాక్యం ఆయన హఠాత్తుగా తన మందిరానికి వస్తారని చూపించండి ప్రభు హఠాత్తుగా ఆయన కానీ ఎవరు గుర్తు చూడండి ఇరవై వచనం ఇదిగో కన్యక గర్భవతి ఐ కుమారుని కను ఆయనకు ఇమానుయలను పేరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను ఇమ్మాను ఏడు అను అయితే దాని అర్థం ఏందంటే ఇది ఇమాన్యువల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు కాబట్టి వేస్తున్న పుట్టుక దేం సంబంధించిందంటే దేవుడు మనకి తోడు ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కాబట్టి ఆయన మనకి తోడుంటే మనకి ఇంకా భయమేము చాలా సార్లు శ్రమలల్లో పోతే దేవుడు ఏం ఏం చేస్తాడు దేవుడు దేవుడు ఎందుకు విడిచిపెట్టి అని చాలా మంది అనుకుంటావుతారు ఎత్తి కాబట్టి మనకెందుకు అనుమానం వస్తుందంటే మనమే మన విశ్వాసంలో చల్లబడినం ఎప్పుడైతే విశ్వాసంలో చల్లబడతామో అప్పుడే మనకు అనుమానాలు వస్తా ఉంటాయి అప్పుడు ఇమ్మానువేల్ అని నాకు దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానం చేసింది కదా ఆయన నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు విడిచిపెట్టాడు కాబట్టి ఆయన మనకు తోడు అనే అర్థం ఉంది కాబట్టి నిజంగా ఆయన ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి అదే పండగ కానీ ప్రభు లాస్ట్ ఈ వారమంతా మాకు ఒక విషయం మాట్లాడుతుంది ఏంటంటే ఆయన పుట్టిండు కరెక్టే ఈ రోజు కూడా మేము చూసినా యశగ్రంథం తొమ్మిదో అధ్యాయంలో పర్వక్త అంటుడు ఆయన పుట్టిండు అంటున్నాడు ఎదుగు మనకు శిశువు శిశువు పుట్టెను శిశువు పుట్టెను అంటే అంటే పుట్టేసిడు అంటే అర్థమే కదా శిశువు పుట్టాను అంటే ఏంటి పుట్టిండు ఆల్రెడీ కానీ పుట్టేను ఎప్పుడు అంటున్నాడు యేసభ భక్తుడు ఆయన పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు ఏడు వందల సంవత్సరాల ముందు పుట్టిండ చెప్పండి పుట్టేను అంటుంది ప్రవచనం పుట్టడు అంటే భవిష్యత్కి సంబంధించింది లేదా పుట్టేను అంటే చూడండి ప్రవచనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యంలో ప్రవచనం ఎట్లుంటది అంటే అది ముందుకు వెనక్కి ముందుకు వెనకలిపోతా ఉంటుంది ప్రవచనాలు ఎప్పుడు అంటే ఇది ఆయన అసలు ఈ శరీ ఈ లోకంలో పుట్టిన కరెక్టే గాని ఆయనకి ఆయననే అయో ఆయన అంటాం కదా మనం ప్రకటన గ్రంథంలో అంటే ఆయన మొదట ఉన్నవాడు శాశ్వతంగా ఉండేవాడు కడపటి అంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు ఆయన స్పెషల్ గా పుట్టేది ఏంటి అర్థం చేసుకోండి ఆయన మొదటి నుంచి మళ్ళా స్పెషల్ గా పుట్టడం ఏంటి కాబట్టి ఇక్కడ చూస్తాము ఏషియా గ్రంథము తొమ్మిదో అధ్యాయులు ఏమంటుండంటే తండ్రి అంటున్నాడు యూహోవా సైన్యుల ప్రతిపత్తిగా ఇది ఆసక్తితో నెరవేర్చును అంటాడు అక్కడ చివరికి ఇస్తాం తొమ్మిదవ అధ్యాయంలో అంటే తండ్రినే కుమారుని రూపకంగా వస్తాడనేసి డైరెక్ట్గా ఉంది అక్కడ వాక్యం కాబట్టి ఎందుకు రావాలో తండ్రి చెప్పండి పాత నిబంధన కాలపు విధానాలు ఎట్లున్నాయంటే అవి ఆచారబద్ధమైన విధానాలు పాత నిబంధన కాలపు విధానాలు మీరు ఇది చేయద్దు మీరు అది చేయొద్దు ఇది చేస్తే ఈ శిక్ష అది చేస్తే ఆ శిక్ష ఇవన్నీ చేయకుండా ఉంటే అంతే కానీ పాపము పాపపు జీవితాన్ని నుంచి విడుదల కల్పించేది కాదు ధర్మశాస్త్రం కాబట్టి ఆయన పుట్టాల్సి వచ్చింది ఆయన పుడితే పాప క్షమాపణ నుంచి మనకి విడుదల విడుదల కల్పిస్తాడు అన్న విషయాన్ని ప్రభుత్వం కాబట్టి ఇమానువేలు అంటే దేవుడు మనకి తోడు కానీ మనకు ఒక ఫ్రెండ్ అయితే ఎప్పటికొంటాడు ఆయన పేరే ఇమానువేల్ కదా దేవుడు మనకు తోడు కాబట్టి అటువంటి ఫ్రెండ్ మీకు ఉండగా ఇంకా మీకు దుఃఖం ఎందుకు బాధ ఎందుకు చూడండి రెండు వేల సంవత్సరాల క్రితం నిజంగా పుట్టిడు కరెక్టే కానీ క్రైస్తవత్వం ప్రపంచం ఆయన పుట్టుకని ఆచరిస్తుంది అంటే అర్థమైంది మీరంతా రెండు వేల సంవత్సరాల వెనకాలకి వెళ్ళిపోయినట్టే కదా కానీ ప్రవచనం ఎక్కువ అంటే ఆయన శిశువు పుట్టెను కుమారుడు మనకు అనుగ్రహించబడెలు అని రెండు వేల ఏడు ప్రవచనం కానీ ఆల్రెడీ అనుగణించబడినంటే మన రెండు ఏడు వందల సంవత్సరాల తర్వాత పుడుతున్నాడు కాబట్టి ప్రవచనం వెనకలికి ముందు వెనకల ముందు కానీ ఆయన ఏమంటుండంటే సైన్యంలోకి అతిపెత్తు ఇది ఆసక్తితో నెరవేర్చును అంటున్నాడు మళ్ళీ చివరికి వచ్చేటికీ ఆల్రెడీ పుట్టినంటున్నాడు తర్వాత చివరికి వచ్చే ఇది నెరవేరుస్తాను అంటే ఫాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది ఈ వాక్యం ఆయన పుట్టుక కేవలం ఫాస్ట్ టెన్స్ కి సంబంధించింది కాదు అనేది ప్రవచనం ఇది మనం ఎక్కడ ధ్యానించాం చర్చ స్థాల్లో ఎందుకంటే ఎవ్వరు అది బయలుపరచబడలేదు ఇంకా ఎందుకంటే మనకి కుమారుడు అలంకరించబడదు పుట్టేదు ఆయన బుద్ధుల రాజభారం ఉంటేది ఆయన పేరు బలవంతులదు దేవుడు నీతులకు తండ్రి సమాధాన్ని అధిపతి ధ్యానిస్తాం గాని ఆయన నిజంగా పుట్టాలంటే ఏం చేయాలా అనేది ఎవరు చెప్పారు ఎందుకంటే పేతురాశి రెండో పట్టువంటి ఇష్టము తెల్లవారి వేతు వచ్చుక ఉదయించినట్టు మీ హృదయంలో ఆయన నూతనంగా జన్మిస్తే గానీ అది రియల్ క్రిస్మస్ పండగ కాదంటాడు పేతురు కానీ ప్రభు మనకి ఇంకో విషయం చూపిస్తుంది ఏంటంటే ఈ రోజు ఉదయం సాయంత్రం పూట అదే మేము ధ్యానిస్తున్నాం ఏంటంటే నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా సహోదరులు ఎవరు అయ్యా మీ తల్లి మీ సహోదరుని గురించి ఎదురు చూస్తున్నారంటే నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు ఇదిగో వీళ్ళు నా తల్లి అని చూపిస్తాడు శిష్యులని చేసి శిష్యులు శిష్యులు శిష్యులే నా తల్లి శిష్యులే నా సహోదరులు అంటాడు ఎందుకంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్లే నా తల్లి నా సహోదరులు కాబట్టి ఆయన ఏం ఏం చెప్తున్నాడు విషయం అంటే యేసు ప్రభు చరిత్రలో పుట్టిండి టూ ఇయర్స్ కితం కానీ ఆయన ప్రతిరోజు నూతనంగా మన హృదయం జన్మించకపోతే అది పండగ కాదన్నట్టు మనము ఆచారబద్ధంగా పండగ చేస్తున్నాం ఇంకా డిపెండెంట్ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాడి ఎస్పీజి చర్చ్ లో ఉండి కాంగ్రెషన్స్ లో కమిటీల కాంటెస్ట్లు చేసి యూత్ సెక్రటరీ లాగా ఉండి అన్ని చేసిన వాడిని కానీ అందులో ఎక్కడా సమాధానం లేదు ఎందుకంటే అది ఆచారం అది అది నీకు విడుదల కల్పించదు ప్రభునందు ఆనందాన్ని నీకు ఏరి తీస్తుంది ఒకటే రోజా ఆనందం నేనైతే ప్రతి రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఎందుకంటే ప్రతిరోజు నూతనంగా జన్మిస్తాడు అక్కడికి ఎండ్ కాదు ఈ వాక్యం లాస్ట్ లెవెల్ ఎండ్ వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథం పర్ణదేన చూపించిన దేవుడి రోజు నీ జీవితము ఎట్లా ఉండాలంటే ఇతరుల జీవితాలలో ప్రభువు ఉదయించాలా అది అసలైన పండగ అది ఎవ్వరు చెయ్యరు క్రిస్టియానిటీలో లేదా కాన్సెప్ట్ కొంత ఈవెంజలికల్ గ్రూప్స్ చేస్తాయి కరెక్టే ఈవెంజలికల్ గ్రూప్ మతపరమైన ఈవెంజలికల్ చర్చెస్ ఏంటంటే వాళ్ళు పోయి సువార్త ప్రకటిస్తూ ఉంటారు సువార్త ప్రకటిస్తే ఏసురో క్రొత్తగా జన్మిస్తాడు ఎదుటి మనిషి హృదయంలో అది అసలైన క్రిస్మస్ పండగ అని దేవుడు మనకు చూపించారు కాబట్టి మీరు నిజంగా పండగ చేసుకోవాలంటే మీరు చేసుకోండి చరిత్రలో ఉన్నట్టు గతంలో ఉన్నట్టు చేసుకోవాలని లేదు ఇక మీద ఏం చేస్తారంటే మీరు ఇతరులకి మీరు ప్రభుని చూపించండి అది అసలైన క్రిస్మస్ ప్రాణంగా పరిణాదాలు ఏమిందంటే ఆ స్త్రీ ప్రసవ వేదనలు పడుతుందంట మగ శిశువుని కనడానికి అంటే క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుతుంటారు అక్కడ పన్నెండలు ప్రాణంగా మగ శిశువుని ప్రసవించడానికి ప్రసవ వేదనలు పడుతుందంట కేకలు వేస్తుందంట నీ సేవ నీ జీవిత క్రైస్తవ జీవితం అట్లా ఉండాలా కేవలం ఆచారబద్ధంగా నేను ఆదివారం చర్చికి పోయి పండగ చర్చికి పోయి చేస్తే కాదది వారికి ఇతరులకు మీకు తేడా ఏమని చెప్పండి ఇతర మాతలు కూడా అటెండే చేస్తున్నారు కదా మనం ఏ రీతిగా డిఫరెంట్ మీరు ఈ లోకం నుంచి వేరు పరచబడ్డ మీరు ఎట్లా డిఫరెంట్ ఉండగలరు అంటే ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు యేసు ప్రభుని ఉదయింపజెయ్యాలా అది ఫైనల్ క్రిస్మస్ పర్ఫెక్ట్ క్రిస్మస్ అది మేము ఆ క్రిస్మస్ లెవెల్ ఉన్నామంటే అంత ముందుకు వెళ్ళిపోయినాం చాలా మంది టూ ఇయర్స్ వెనకలిపి వెళ్ళిపోయింది అక్కడే ఉండిపోయారు టూ థౌసండ్ ఇయర్స్ కింద పిషు పుట్టిండు డ్రామాలు వేస్తారు బాలయ్యం తీసుకొస్తారు బొమ్మను పెడతారు అవన్నీ డ్రామా అది టూ థౌసండ్ ఇయర్స్ క్రితం జరిగింది ద నేటివిటీ స్టోరీ ఐటర్ దాన్ని ఇంగ్లీష్ లో కానీ మనం ఇప్పుడు ఉన్నది రాబో ఏ గురించి కదా ఆయన ఎప్పుడు వస్తాడంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన పుడితేనే అందరు తయారైతేనే గాని ఆయన రాడు ఈ రాజ్యసు వార్త సకల జన్లకు ప్రకటించబడిన అంతము అన్నాడు కాబట్టి ఆయన తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన పుట్టాల మీరు ఎంతో మందిని ఆహ్వానిస్తా ఉంటారు ఈ పండగకి నాన్ క్రిస్టియన్స్ ఆహ్వానిస్తారు కానీ వారికి ఎవరన్నా సువార్త ప్రకటిస్తున్నా వారికి తెలుస్తుంది ఏసు ప్రభు అంటే ఏందో ఎందుకైనా ఇమానుయల్ ఏ దేవుడు అంటుంది గాడ్ విత్ అస్ ఇమ్మానుయల్ అంటే ఈ గాడ్ విత్ అంటే ఏసు దేవుడు అని చెప్తుంది వాక్యం అంత తేటగా అంటే ఏసు నీ హృదయంలో వస్తేనే దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని అది చేస్తున్నప్పుడు నువ్వు నేను ఈ విషయాలు నాన్ క్రిస్టియన్స్ చెప్పకపోతే ఇది క్రిస్మస్ ఎట్లయింది కష్టమే కదా ఆ రీతిగా రిసీవ్ చేసుకోవడము ఆ రీతిగా చెప్పడం కూడా నాకు కూడా కష్టమే ఎందుకంటే యాక్చువల్గా చూస్తే మీరు అంత పాస్టర్ ఫ్యామిలీ మాది కూడా పాస్టర్స్ ఫ్యామిలీనే మదర్ ఫాదర్ సేవ చేసి కాలం వారు సేవలో మీ కుటుంబంలో కూడా ఇంటి యజమాని కూడా గొప్ప సేవకుడు నేను ఎప్పుడు చూడలే అన్ఫార్చునేట్లీ నాకు అవకాశం దొరకలే కానీ వింటూ నన్ను ఆయన బాగా కష్టపడి ప్రార్థనలో సేవ చేసి ఆ నేపులను ప్రభుత్వ అటువంటి సేవకుల కుటుంబంలో సేవకులు కనిపించాలా లేదా ప్రతి ఒక్కరు ఒకరు కాదు మా మదరు మా అన్నని సేవకి సమర్పించింది అన్ఫార్చునేట్లీ మా అన్న ఎప్పుడు సేవ చేయలేదు ఆయన చనిపోకముందు ఫైవ్ ఇయర్స్ చాలా శ్రమ అనుభవించి చనిపోయింది మా అన్న కానీ మా మమ్మీ ఎప్పుడు చెప్పాడు నాతోని నాతోని ఎప్పుడు ఓపెన్ గా చెప్పాడు మా మమ్మీ మా అన్నని దేవుని సేవకు సమర్పించింది రాజశేఖర్ జేమ్స్ అని పేరు పెట్టింది కానీ ఆయన ఏ రోజు దేవుని సేవ చేయలే నేను ఎంత చెప్పేవాడు నేను చిన్నోన్ని వయసులో చాలా చిన్నోన్ని అయినా కానీ నేను ధైర్యం చేసి ఎందుకంటే చిన్నవాళ్ళకి పెద్ద వాళ్ళకి చెప్తారు వీడవరా నాకు చెప్పాడు అక్కడ కదా అయినగాని నేను హెస్టరీ కాలేదు ఏమని అనుకో నేను చెప్పేవాడిని ఆయన చూపించేవాడిని దేవుని వాక్యం చివరికి ఆయన కోర్స్ స్పర్శాల్లో కొందరూ నడిపించుకున్నా బాప్తిజం కోసం నడిపించలేకపోయినా ఎంత ప్రయత్నిస్తా కాలేదు కానీ చివరికి ఆయన హాస్పిటల్లో ఉంటే నేను పెద్ద పెద్ద డాక్టర్లతో మాట్లాడి అన్ని చేయించేవాడిని ఆయనగాని నేను కాపాడుకోలేకపోయిన ఎందుకంటే దేవుడికి ఇష్టం ఆయన కానీ ఆయన మాట్లాడి కూడా దేవుడు మీరు బాధపడతాండి అతనికి నేను రాజులతో పాటు సమానంగా కూర్చుండే అధికారం అనుగరించిన అని చెప్తే మాకు ఎక్కడైనా ధైర్యం వచ్చింది అంటే మా అన్న ఎంతగా ప్రిపేర్ అయ్యిండు ఆయన చివరి దినది నేను జ్ఞాపకం తీసుకుంటున్నాను కాబట్టి చూడండి నేను చెప్పేది ఏంటంటే మనమందరం కాలు ముగించుకోవాలని చెంది కరెక్టే కానీ మనము పర్లోకి సన్నిధి ప్రభు సన్నిధికి పోయినప్పుడు అక్కడ చాలా మంది ఆయన ఎదుట నిలబడలేరంట ఉంది వాక్యం నేను చూపిస్తా కూడా ప్రాణ లార్జ్ పాపులేషన్ గొప్ప జనం మల్టీట్యూడ్ అని ఇంగ్లీష్ లో గొప్ప జనము ఆ పరలోకంలో నుంచి బయటికి వెలుగు వస్తుంటది గోరపల్ ఎక్కడ ఉంటుందో అదొక మందిరం లాగుంటది ఆ మందిరంలో నుంచి వెలుగు గొప్ప వెలుగు బయటికి వస్తే ఆ వెలుగులో ఉంటున్నారు గాని మందిరంలోనికి ఎవరు పోట్లేనంట పరలోకంలో కూడా అది చాలా డేంజరస్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా ఇంతగా ప్రయాసపడి క్రైస్తవ జీవితం జీవించి నువ్వు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళక బయటనే ఉంటే ఎట్లుంటది పరలోకంలో కూడా చాలా కష్టం కదా ఆ వెలుగు భరించలేనంట మనుషులు అయితే ఆ పన్నెండు గుమ్మములుంటాయి ఆ మందిరానికి గొర్రెపిల్ల ఉంటాడు అక్కడ లోపల ఏముండవు ఆ ప్రతి గుమ్మానికి రెండేసి దూతలు కడ్గాలు పట్టుకున్నారు అగ్ని కడ్గా అక్కడ చూస్తాం దర్శనంలో ఆ అగ్ని కడ్గాలు పట్టుకుని లోపలికి ఎవరిని పోనీయరు కాని ఒక చిన్న గుంపుని పోనిస్తున్నారు ఆ చిన్న గుంపే లోపలికి పోతుంది గాని గొప్ప సమూహము బయటనే ఉండిపోతుంది నేను అందరికీ ఇదే చెప్తున్నా నాకు బయలుపరచబడ్డప్పటి నుంచి మీరు ఇంతగా క్రైస్తవ జీవితం ఉండి క్రైస్తవ కుటుంబంలో బుట్టి గొప్ప సేవకుల కుటుంబంలో బుట్టి ఎంతగానో దేవుని కొరకు జీవించి ఉపవాసలుండి ప్రార్థనలు చేసి ఏమేమో చేస్తున్నారు ఆ ఆ ఎక్స్పీరియన్స్ పోగొట్టుకుంటారు చివరికి ఈ చరణ్ విడిచిపెట్టక తప్పదు ఖచ్చితంగా అందరం ఏదో ఒక రోజు యంగ్ ఓల్డ్ ఏజా ఏదైనా ఏజ్ దేవుని దృష్టిలో యంగ్ ఓల్డ్ లేదు ఆత్మకి ఏజ్ చెప్పండి ఎప్పుడన్నా వెచ్చిపెట్టాల్సిందే ప్రతి పుట్ట క్రిస్తే చావైతే మేల్ ఎందుకైనా బావులు ఏజ్ కి సంబంధించింది కాదు ఇది స్టేజ్ కి సంబంధించింది నీ హృదయ స్టేజ్ కి సంబంధించింది కాబట్టి ఆ ఆ మందిరంలోనికి నువ్వు ప్రవేశించాలంటే అక్కడ కొన్ని గుణగణాలు చెప్పిండు ఎట్లా ఉండాలంటే ఈ లోకంలో దైవికమైన అంటే దేవుని సేవకుని లాగా నువ్వు జీవించాలంటే నువ్వు ఎవరన్నా మేల్ కావచ్చు ఫీమేల్ గావచ్చు రిచ్ కావచ్చు పువర్ కావచ్చు ఎవరన్నా దైవికమైన సేవ నువ్వు చెయ్యకపోతే అందులోనికి నువ్వు పోలేమంట ఆ దూతలు నిన్ను లోపలికి రానియరంట ఆ దూతలు మిమ్మల్ని లోపలికి రానియాలా ఏసు ప్రభుని డైరెక్ట్ గా కలుసుకోవాలా తేజమయుడు కదా ఆ వెలుగుని మనం చూడలేం సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఆయన చూసి ఆ రోజు తిరిగి వస్తూ మందిరంలోనికి పోయినాక పరలోకంలో పోయినాక కూడా నువ్వు బయటనే ఉంటే ఏమన్న అర్థం ఇంతగా ఎఫర్ట్స్ పెట్టి ఇంతగా క్రిస్టియన్ లైఫ్ పెట్టి నేను రెగ్యులర్ గా చర్చేసి పోయి ఈ వర్షిప్ చేసుకుని ఇవన్నీ వర్షిప్ ఉపాసాలు ఇన్ని చేసి కూడా ఆ ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పోగొట్టుకోవాలి నాకు అర్థమైంది నేను ఫ్రీగా చెప్తున్నాను ఎందుకంటే నాకు నాకు బయలుపరచబడింది నేను చెప్పకపోతే నేను ఫాటా పడుండే నేను ఒక్కడిని ఎందుకు పోవాలి అందులో పోవాలా అందరూ అందులోకి పోవాలంటే ఒకటే సీక్రెట్ ఏం తెలుసా మీరు ఆయన సత్యాన్ని ప్రకటించాలా ప్రతి ఒక్కరు ప్రభుని కూడా వారిలో ఒంటారని వాడు పది వందలు అవన్నీ కదా మీరు వెలుగు వచ్చి ఉన్నది ఆయన పుట్టుగానే వెలుగ వెలుగు కదా ఆయన పుట్టుగా మీకు వెలుగును తీసుకొచ్చింది కాబట్టి మీరు తేజరిల అలా అంటే మీరు కూడా వెలుగును ధరించుకోవాలా తర్వాత ఏం చేయాల వారిలో అయినా వారు పది వందలగును కాబట్టి మనం ఒంటరిమే ఈ లోకంలో ఒంటరి వాళ్ళమే క్రైస్తవ జీవితం పోరాటమే ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా నువ్వు లోన్లీ లైఫ్ నాదంతా లోన్లీ లైఫ్ చెప్తున్నా లైఫ్ అంత లోన్లీ నాకు ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు నీ బోధ సంఘాలు యాక్సెప్ట్ చేయవు నువ్వు లోన్లీ నేను ఎక్కడ విజిట్ సెకండ్ విజిట్ ఒకరు అన్నారు ఎందుకంటే లోన్లీ లైఫ్ క్రైస్తవ జీవితం లోన్లీ లైఫ్ కానీ నువ్వు ఒక్కడివైనా కానీ పది వందలు అవుతావట చెప్పండి కనీసం మీరు పది వందలు అంటే థౌసండ్ కదా థౌసండ్ పీపుల్ మీరు ఎవరన్నా ప్రభు చేత నడిపించారా మీ లైఫ్ లో ఇంత వరకు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దగ్గరకు వస్తుంది మాకు సరే నాకు ఫిఫ్టీ ఇయర్స్ దాటిపోయింది ఆల్రెడీ ఎంతమందిని నువ్వు ప్రభు చేత నడిపించినావు అక్కడ మటుకు పాట పడుతున్నావు అట్లీస్ట్ థౌజండ్ ని తీసుకొస్తా దేవా పాట పాడేస్తున్నావు కానీ థౌజండ్ తెచ్చుకున్నావు ఇప్పటివరకు నేనైతే నాకు తెలియదు కొన్ని లక్షల మంది అనుకుంటా నేనైతే ప్రభు చేత నడిపించిన నేను లెక్క పెట్టాను అవసరం లే ఎంతో మంది పాస్తానని ప్రభు చేత నడిపించిన నడిపించగలిగిన ఎందుకంటే అది మనకి ఏర్పడ మనకి అనుగరించబడ్డ విధానం నేను ఏసు ప్రభుని ప్రసవించాలా అది అసలైన క్రిస్మస్ పండగ సూర్యుని ధరించుకున్న స్త్రీ అని వాక్యం చేస్తున్నాం పన్నెండు అధ్యాయంలో ప్రసవ వేదన పడుతూ కేకలు వేస్తుంది నేను ప్రసవించాలా నేను ప్రసవించాలనే ఎవరిని ప్రసవించాలా మగ శిష్యువుని ఉపమా రీతిగా ఏసు ప్రభుని ఇంకో రీతికి చెప్పాలంటే ప్రజలలో ప్రజలలో మనము ప్రభుని ప్రసవించాలా ప్రసవించకపోతే అందులోనికి నువ్వు కోలేవు అది నాకు చూపించింది దేవదర్శనం ప్రవచనం మందిరంలోనికి పోవాలా ఆ వెలుగులోకి నువ్వు పోవ్వాలంటే నువ్వెంత వెలుగుమయంగా తయారు కావాలా నువ్వు అందరికి ఆ వెలుగులో అడుగు పెట్టాలంటే ఈ లోకంలో వెలుగులాగా జీవించాలా ఆయన వెలుగును ధరించుకున్న మనం రక్షణ వాళ్ళం లెమ్ము తేజాలు గారు ఇప్పుడు ఆ వెలుగు వచ్చింది మీరేం చదవ ఇప్పుడు ఆ వెలుగుని చెప్పండి మీకు ఎంత మీకు చిన్న వాక్యమే కదా ప్రభు నమ్ముకోండి చెప్పడమే ఎంత కష్టమా సిగ్గుపడమా ఈ నామం గురించి ఎందుకు సిగ్గుపడాలా బ్రిటిషర్ సిగ్గుబడింటే మనకు రక్షణ వాళ్ళు ప్రయాసపడి ఇంత దూరం ఎందుకు రావాలా సువార్త మనం ఎందుకు స్వీకరించాలా నాలుగు తరాలు క్రితం ముతాతాలు స్వీకరించారు వాళ్ళు ఐదవ తరం వాళ్ళు వాళ్ళు ఎందుకు స్వీకరించారు వాళ్ళు ఎవడో సిగ్గుబడి సిగ్గు పడితే ఈ సువార్త వచ్చారు కదా తోమ సిగ్గుపడితే రెండు వేల ఈ దేశానికి మన నువ్వు నేను చెప్పండి ఈ నామం కొరకు మరణించినప్పుడు ఈ ధైర్యం ఎదురు సిద్ధపడిన్రే శిష్యులు ఐదు మంది చివరికి ఈ నామం కొరకు ధైర్యం నిలబడి మరణించంత మళ్ళీ నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతున్నావు మరణం అంటే తీపి అయిపోయింది క్రైస్తవులకి అందుకు మనము తేచరిల్లలేకపోతున్నాం అందుకే మనము ఆ మహిమలోనికి ప్రవేశించలే బయటనే ఉండిపోతాం నేనైతే తీర్మానించుకున్నా ఏమైనా గాని నేను మట్టు ప్రయాస దాని లోపలికి పోవాలా అది ఫైనల్ నా లైఫ్ కి చివరి పరమార్థం ఆ మందిరంలోనికి అడుగు పెట్టాలని పోయి నా ప్రభుని కలుసుకుని గట్టిగా పట్టుకోవాలి తండ్రిని కుమారుడు ఎట్లా పట్టుకుంటారు ఎట్లా మనం అందరం ఆ అనుభవం మీకు అవసరమా లేదు చెప్పండి అది అసలు క్రిస్మస్ మెసేజ్ ఇంకేం అవసరం లేదు మీకు ఎందుకంటే టూ ఇయర్స్ కింద మీరున్నారు ఆయన పుట్టుకని చూసిండ్రు ఇప్పుడు ఆయన పుట్టుక మీనింగ్ ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడం ఏంది అనేకల ప్రభుని ప్రసవించాల మనం అది రియల్ క్రిస్మస్ మెసేజ్ మీరు అది నేర్చుకోండి అట్లీస్ట్ ఫైనల్ మూమెంట్స్ ఇంకా షార్ట్ టైమే మనకు అందరికీ లోకం ఉంది ఇప్పుడైనా కొంతమందిని భవిష్యత్తుని నడిపించండి కుటుంబీకులని బంధువులని మిత్రులని ఇరుగు వారిని స్నేహితులని నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ ప్రభుత్వం నడిపించండి చెప్పండి ప్రభు నమ్ముకోండి బై సిగ్గుపడద్దు ఎక్కి పర్సన్ లో సిగ్గుపడదు ఎందుకంటే నామం నిమిత్తం ఎవరు సిగ్గుపడతారో తండేది వారి గురించి నేను సిగ్గుపడతాను అడలేదడు కాబట్టి మనం సిగ్గుపడద్దు సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయనని ప్రసంగిద్దాం అనేకుల జీవితాలలో అదే ఈ రోజు నేను మీకు చెప్పాల్సిన వాక్యం కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానించండి ప్రవ్వా నా జీవితాన్ని జీవితంలో అర్థం చేసినట్టు ప్రజలతో అన్ని సమస్యలు జ్ఞాపక అనుకున్న నేను ఎందుకు ప్రసవించలేకపోతున్నాను ఒక్క వ్యక్తికి రక్షణ నడిపించలేకపోయేంత వంటకాలం గుర్రాల్ జీవితం ప్రసవించే జీవితం కలిస అవసరం లేదా ఎంత మందిని షార్ట్ టైమ్ లో మనం సహజంగా రచించారు తమ చూడండి మరణించే టైంలో కూడా చివరికి మనం మరణించేంత వరకు మీ యొక్క సువాసన ప్రకటించాల కేవలం ఫార్టర్స్ ఎందుకు చేయాలి బయటలాసేది సర్వలోకానికి వెళ్ళి సర్వశులు సువార్త ప్రకటించండి నమ్మిన వారికి శిష్యుల వినండి అది చివరికి ఇచ్చిపోయింది లోకంలో సువార్థను ప్రకటించాలి సర్వలోకానికి దేవుడిని ఎక్కడ నడిపించింది ఈ ప్రాంతం నడిపించింది చెప్పండి మీరు ఇంకెక్కడ పోల్ చెప్పండి ఫారెన్ కంట్రీస్ బట్టి ఫారెన్ కంట్రీస్ చెప్పండి ధైర్యం సాంప్రదేశ్ కావద్దు సిగ్గుపడద్దు భయపడద్దు పరుల అభిషేకం ఉంటే ధైర్యం ఎక్కడైంది పవర్ అది పవర్ ఈ సృష్టి సృష్టించిన పవర్ అది చెంది కదా వాక్ అటువంటి వాకి ప్రజలను ధరించుకున్న నువ్వు కాబట్టి ఇందుకు అంత పవర్ఫుల్ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు ఎంత గొప్ప శక్తి నిల ఉంది అంత గొప్ప వెలుగు నిల ఉంది అని నువ్వు మంచి కింద దీప స్తంభం మీద పెట్టుకుంటావా పరుషుకలు వాళ్ళ తండ్రి మార్క జ్ఞాపకం చేసుకుంటావా ఇది మేము అనేకమైన విషయాలు మాటలు మాట్లాడారు కావుగా అవుతు మేము ఒక్కరు మూడు ముప్పది వందలు కనీసం ఉంటాం కానీ మేము లక్షలాది కారణం అవుతుంటావు ఒక్కరము లక్షలాధికారులు ముప్పదంతరే కాదు అరవసంతరే కాదు ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ మేము మేము అభివృద్ధిలోకి తీసుకువస్తున్నాం ప్రభావం జీవితాలన్నీ కూడా అత్యంత అభివృద్ధి మాకు అనుగ్రహించడానికి వాళ్ళందరూ ప్రభావం ఏది సే ప్రకటించాల కాంప్రమైజ్ కావద్దు నాన్ బ్రిస్టెస్ తో ప్రకటించాల ప్రేమతో ఎట్ట చేయాలన్న మీరే జ్ఞానం అనుభవించండి సిగ్గు బాధకున్న ప్రభావం సిగ్గుల మీద విజయం పొందాలన్న దాన్ని భయాన్నికమ్ చేయాలకు పశుధాత్మ అభిషేకం అవసరం కుటుంబించిన నూతనంగా మీ కుటుంబాల చేత నుంచి అర్పించండి మతం నుంచి బయట సత్యం కోరుకు మేము ప్రయాసపడాలా నీతి సగ్ని ధైర్యంగా ప్రకటించి బిడ్డలుగా ఇంటి కుటుంబ ఇక్కడ విచ్చేటల్ని తయారు చేయాలని శ్రీ శ్రీకృష్ణు